ప్రాణవాయువుల జలముందుకు వీలు లేదు అంతే ఎందుకని ఏమయా నీరు తయారైందా హైడ్రోజను ఆక్సిజన్ సరేనండి నీకు హైడ్రోజన్ వాయువు ఆక్సిజన్ వాయువు ఇచ్చేసాను అనుకోండి లాబొరేటరీలో కలిపిస్తే నీళ్లు వస్తాయా రాబో రెండు వాయువులు కలిపితే నీళ్లు ఎలా వస్తాయండి హిజ్ ఇట్ పాసిబుల్ సృష్టిలో ఎలా అవుతుంది పంచభూతాత్మక సంయోగం చేత అయితే అవుతుంది కానీ నువ్వు లాబొరేటరీలో అర్జెంట్ గా హైడ్రోజన్ వాయువుని ఆక్సిజన్ వాయువుని కలిపితే మాత్రం నీళ్లు రావు కానీ సృష్టిలో తయారవుతుంది పంచీకరణ ద్వారా తయారవుతుంది తయారైనటువంటి నీటికి మాత్రం శీతల లక్షణం స్వభావం కనుక చల్లధనము నీటి సహజ లక్షణము అలాగే ఉష్ణము అగ్ని యొక్క సహజ ధర్మము అంతే వెరీ ఇంపార్టెంట్ సీతాగ్ని నాకు అర్జెంట్ గా చల్లగా ఉండే అగ్ని కావాలి వేడిగా ఉండే నీళ్లు లభించినాయి అన్నావుగా అక్కడెక్కడో భాస్వరం కొండలు ఉన్నాయి కాబట్టి వేడిగా ఉన్న నీళ్లు ఉన్నాయి అన్నావు కదా నాకు సృష్టిలో ఎక్కడైనా సరే సీతాగ్ని కావాలండి అన్నాడు అనుకోండి బుల్ ఏమిటి చంద్రుడు చల్లగానే ఉంటాడు కదా చంద్రుడి మీదకి వెళ్తే ఏమన్నా సీత అగ్ని లభించవచ్చా నాకు చల్లగా ఉండే అగ్ని లభించవచ్చాబుల్ అగ్ని యొక్క దాహక లక్షణాన్ని పోగొట్టడం ఎవరి వల్ల కాదు వాయువు యొక్క చెంచల లక్షణాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అగ్ని యొక్క దాహక లక్షణాన్ని కూడా మార్చలేదు కానీ దేన్ని మనం మార్పులు చెందినట్టు కనపడుతుంది భూమి పృథ్వీ లక్షణంలో కూడా అనేకత్వం కనబడుతుంది నీటి యొక్క లక్షణంలో కూడా అనేకత్వం కనబడుతుంది అందుకని మనలో శరీరం ప్రాణం జడానికి అతి దగ్గరగా ఉండటం వలన అవి చేతనములుగా పిలువబడి అనేకత్వంతో కనబడతాయి వాస్తవానికి వాటి స్వభావం అది కాదు కానీ అలా కనబడతాయి కానీ పైన మూడు అంటే ఆకాశం గాలి అగ్ని వాటి స్వభావాలను మాత్రం మార్చడం కుదరదు కింద ఉన్న వాటి స్వభావాలను కూడా మార్చడం కుదరదు పంచభూతాల యొక్క స్వభావ లక్షణాన్ని మార్చడం ఎలా కుదరదు సూర్యుడి యొక్క ప్రకాశ లక్షణాన్ని మార్చడం ఎట్లా కుదరదు నాకు ఇష్టం లేదండి సూర్యుడు అలా మండిపోవడం ఎండాకాలంలో ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు కాలిఫోర్నియాలో హైయెస్ట్ టెంపరేచర్ వచ్చినట్టు యాభై డిగ్రీలు వచ్చినాయి ఏకంగా భూమండలం మీద హైయెస్ట్ తారెడార్లా ఎంత ఉంటుందో అంత టెంపరేచర్ వచ్చిందంటే కాలిఫోర్నియాలో మరిప్పుడు నాకు నాగా బాగలేదండి సూర్యుడి కాసేపు చల్లబడమని అడి అంటే పడతాడా పడట్ ఒక వ్యక్తిని అనుసరించి సూర్యుడు ఒక వ్యక్తిని అనుసరించి భూమి పని చెయ్యవు అవి అయితే వాటి స్వభావత ఏర్పడ్డాయో నువ్వు కూడా నీ స్వభావత ఏర్పడ్డావు ఆ సృష్టికి ఎట్లా స్వభావత లక్షణాలు ఉన్నాయో నీ కూడా స్వభావత ఐదు లక్షణాలు ఉన్నాయి ఏమిటవి సత్తు చిత్తు ఆనంద నిత్య నిర్మలం అలా స్వధర్మం అంటే ఇదే స్వభావత ఉన్న ఈ ఐదు లక్షణాలతో ఉండుట స్వధర్మం వృత్తి సారూప్యతను పొందుట పరధర్మం స్వధర్మే నిధనం శ్రేయహ పరధర్మో భయావహ పరమాత్మ స్పష్టంగా చెప్పారు నీకు భయం ఎప్పుడు కలిగిందయ్యా ఎప్పుడు నువ్వు వృత్తి సారూప్యతను పొంది పరధర్మంలోకి వచ్చావు వెంటనే నీ పక్కనే ఉన్నానండి నీడ ఏమిటి మృత్యు భయం అంతే స్వధర్మమైనటువంటి సచిదానంద నిత్య నిర్మల స్థితిలో గనక నీవు ఉన్నప్పుడు అప్పుడేమైంది నీకే భయం లేదు నిర్భయం అభయం నువ్వు నిర్భయ స్థితిలో ఉంటే తప్ప అభయస్థితిని అనుభవించలేవు దివ్యాత్మస్థితిలో ఉంటే తప్ప దైవీ స్థితిలో ఉంటే తప్ప ఆ అభయ నిర్ణయాన్ని పొందలేవు నువ్వు అభయస్థితిలో ఉంటేనప్పుడు మరొకడికి అభయాన్ని ఇవ్వలేవు నీవే లేని వాడికి ఇంకెవడికి ఏమిస్తావు పిల్లలు చూడండి భయపడ్డప్పుడు పరిగేట్టుకు వస్తారు తల్లి దగ్గరికి అమ్మా అమ్మా అమ్మా అమ్మ అక్కడ ఏదో అయిపోయింది అయిపోయింది వాడికి అన్నీ వింతాయి ప్రపంచంలో కప్ప పిల్లి బల్లి నల్లి అన్నీ వింతాయి వాడికి వాడికి చిన్న పురుగు కూడా కనపడుంది వాడికి మనం కనపడదు ఆ పట్టుకుని చూపిస్తాడు వాడికేం భయం ఉండదు తల్లి మాత్రం వేతో పట్టుకుంటావు కరుస్తుందిరా అది చీమని చేత్తో పట్టుకుంటాడు వాడు కరుస్తుంది అది ఏడు సార్ సో వాడు నేర్చుకోవాలన్నవాడు అన్నీ కూడా వాడు మరి నేర్చుకోవాలన్నప్పుడు మరి ఏం చేయాలి అభయ స్థితిలోకి ఎదగాలి వాడు సో అభయం ఇచ్చేది ఎవరు తల్లి తల్లికే భయం అయితే ఇంకా వాడికి అభయం ఎలా నేర్పుతుంది నేర్పగలుగుతుందే ఆలోచించండి అన్నిటికీ భయపడటం నేర్పుతున్నామా ఇప్పుడు అభయాన్ని నేర్పుతున్నామా ఈ తరంలో చూడండి వాడికి ఏదో క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఏదో బ్రహ్మాండం బదలైపోయింది ప్రతిదానికే బ్రహ్మాండం బదలైపోతుంది ఇంకా వాడిని ఎలా వాడిని అభయస్థితిలో ఉంచడం ఎట్లా కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం నుంచి మొట్టమొదట నేర్చుకునే మొదటి లక్షణం అభయం అందుకని మీరే దేవాలయానికి వెళ్ళి చూసినా అభయ ముద్రాంకితమైనటువంటి విగ్రహాలు కనబడతాయి ఆ అభయ ముద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అంటే తప్పక మానవుడు మొట్టమొదటి